హరి శ్రీగురుభ్యో నమ హరి ఓ బ్రహ్మా పరమసుఖదం హేవం జ్ఞాన Gagana గగనసదృశం తమస్లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం ధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహిం సద్గురు తం నమామి మో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కర్తృభ్యోశ ఋషిభ్యో మహాభ్యో మోరుభ్యవప్లవర ప్రజర్థో బ్రహ్మైర్వాహమస్ అహం పదార్థర స శిివసర వ్యాసశకరమ అస్మదాచార్యపర్య వందే గురుపరం పరా స్వరు నిజగురు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీరుభ్యో నమ मेलुक सुशुक्ति पुट मेलुकुट गाढ़ुटना सहज मेरुकू पच्च मुयी एरु निवप्प అచలము కిట్లు లేదు గదప్ప మచీకా రెంటి మర్మము నీకి పూ రెసుగా నిల్పితి ఎరుగోము ఎరుకా నిల్వాగో अचलमूिटू लेदू गा चुट पुट मेलुक वजुट गाढ़ सुषुक्ति वुट यहाजम एरक వచ్చము ఈ ఎరుక నిల్వబోదు మాయప్ప అచలముకి ఇట్లు లేదు కదప్ప మచ్చికతో రెంటి మర్మము నీకు ఇప్పుడు హెచ్చుగా తెలిపిది ఎరుగుము ఎరుక నిలువబోదు మాయప్ప అచలముకి లేదు కదప్ప ఇది పదవిభజన జనసామాన్యంగా మనందరికీ రోజువారీ జీవితంలో బాగా తెలిసినటువంటి అంశాలు నిద్ర మెలకువ పుట్టుట చచ్చుట ఈ నాలుగు మనకి బాగా తెలుసా అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలనేటటువంటి సూచన ఇందులో ఉంది ఎరుక ఎరుక ఎరుక అంటే అర్థం ఏమిటంటే ఈ నాలుగు బాగా తెలియటం ఎరుక ఈ నాలుగింటి విషయం తెలియకపోవటం కూడా ఎరుకే తెలియకపోవడమేమో మలినపుటిరు. తెలియడమేమో శుద్ధ ఎరుక అంతే తేడా కాబట్టి ఎన్ని భేదాలు చెప్పినా ఎన్ని అన్వయాలు చెప్పినా అవన్నీ ఎరుక సంగతులు ఎరిగితిన ఎరుకే ఎరుక లేదన్నాను ఎరుగే తెలియనన్నా ఎరుకే తెలియదన్న ఎరుగే ఎరుక కావతలా మాట్లాడతాడు అనే అన్వయాన్ని మనకు బాగా తెలిసినటువంటి గాఢసు శుక్తి వచ్చుట మేలుక వచ్చుట పుట్టుట చచ్చుట అచ్చముగా ఎరుక కాబట్టి అసముగా అంట నిజంగానండి నిజంగా నిజం అంటాం సత్యం సత్యం పునస్సత్యం పునసత్యవద ఆచర్యత్ సత్యం అంటే కేవలం చెప్పడానికి మాత్రమే సత్యం అనేది సత్యం కాదు సత్యం వద ఆచర్యత్ సత్యాన్ని ఆచరించాలి వద ఆచరి అనేది రెండు కూడా దానికి విశేషం కేవలం మేము మాట్లాడతామంటే ఆచరించమనే వాళ్ళకి అధికారిత్వం లేదు ఎందుకంటే సత్యమే భగవంతుడు సత్యమే ఈశ్వరుడు సత్యమే పరమాత్మ అనృతం అనేదే పాపం బాగా ఆలోచిస్తే శుభ్రంగా భోజనం చేసిందంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా జీర్ణం ఏ ఇబ్బంది లేకుండా నిద్ర అనే విశ్రాంతి తీసుకోగలగడం ఏ ఇబ్బంది లేకుండా ఏ వేదన లేకుండా మెలకువ కళ నిద్ర జరగడం ఈశ్వరానుగ్రహం అయితే గాఢమైన తమస్సులో కూడా ఇదే పనులు జరుగుతాయి గాఢమైన తమస్సులో కూడా చచ్చుట పుచ్చుట పుట్టుట అనేవి కూడా ఈ మెలకువ కళ లాంటివి ఆ మెలకువ లాంటివి అనే జీవిత సత్యాన్ని గ్రహించాలి ఈ అన్వయాన్ని తెలుసుకోవాలి ప్రస్థానత్రయం నిత్య ప్రళయాన్ని అనుభవించేవాడెవడో వాడు జీవుడు బ్రహ్మ ప్రళయాన్ని అనుభవించేవాడెవడో వాడు బ్రహ్మము అని ప్రళయాన్ని ప్రమాణంగా చెప్తాడు చాలా ప్రమాణాలు ఉన్నాయి నిర్ధారణ చేయడానికి నిర్ణయం చేయడానికి ఆ నిర్ధారణ నిర్ణయం చేసేటప్పుడు తెలుస్తుంది ఏదైనా ఎలా చేయాలి ఏం చేయాలి దీనికి సరి అయినటువంటి క్రమం ఏమిటి అని అందుకని వాళ్ళు ఏం చేశారంటే ప్రళయాన్ని ప్రమాణంగా స్వీకరించారు ఎన్ని ప్రళయాలు ఉన్నాయండి అన్న దశ ప్రళయాలు ఉన్నాయండి అన్న పది రకాలైన ప్రళయాలు ఉన్నాయండి అన్న ఏమిటండి అన్న ఏమిటేమిటో వృత్తి ప్రళయము అన్నమాట అనమాట అంటే ఏమిటంటే నీకు ఆలోచన తోచింది ఎంతసేపు ఉంది కొద్దిసేపు ఉంది ఆ ఆలోచన ప్రభావాన్ని నీ జీవితం మొత్తం మీద ఎంత అంటే కొద్దిసేపు తర్వాత ఏమైంది పుట్టిందో అలాగే పోయిందో ఆలోచన ఆ ఆలోచన ఉండటం పోవటం పుట్టటం ఉండటం పోవటం పుట్టటం వ్యవహరించటం పోవటం ఇలా పరిణామం చెందుతుంది కదా ఇలా జరిగేదానికి వృత్తి ప్రళయం అని పేరు అంటే ఆ ఉద్వేగం ఉన్నంతసేపే ఆలోచన ఉన్నంతసేపే ఆసక్తి ఉన్నంతసేపే దాని ప్రభావం కానీ ఈ వృత్తి బహిర్ముఖ వృత్తి ప్రవృత్తి దిశగా అభ్యాసం చేసినప్పుడు పునః పునః పునః ఏర్పడతాం ఈ పునః పునః ఏర్పడడానికి సంస్కృతంలో చక్రభ్రమణమని పేరు పునః పునః జరిగిందే జరుగుతుంటుంది కొత్తదేం జరగదు నిర్ధారణగా చూస్తే జరిగిందే జరుగుతుంటుంది ఏమీ అందులో కొత్తదనం ఏమీ అందులో నవ్యత లేదు కాబట్టి ఈ చక్రభ్రమణ రీతిగా జరిగేటటువంటి వాటిని నిలకడగలిగి విచారణ చేయాలి ఇది చాలా ముఖ్యమైన అంశం ఈ దశ విధ ప్రళయాలని నిలకడగలిగి విచారణ చేయాలి ఏమండి దశవిధ ప్రళ ప్రళయం అంటేనే అది లేకపోవడం కదా అది లేకపోతే ఆలోచన ఎవరికి పుట్టిందో వాడున్నాడా లేడా వాడున్నాడు వాడి సమక్షంలో ఆలోచన పుట్టింది వాడికి ఆలోచన వచ్చింది వాడికి ఆలోచన పుట్టింది వాడికి ఉద్వేగం కలిగింది వాడికి ఒక ప్రవృత్తి దశ ఏర్పడింది వాడికి పరిణామక్రమం ఆ వృత్తి ఉన్నంతసేపు ఏర్పడింది కొద్దిసేపు తర్వాత ఆ వృత్తి ప్రభావం తగ్గిపోయింది ఆ ఉద్వేగం తగ్గిపోయింది ఆ కర్మ ప్రభావం తగ్గిపోయింది శాంత చిత్తుడు ఏ చిత్తం నుంచైతే ఈ వృత్తి పుట్టిందో సంకల్పము వికల్పము విపర్యాము స్మృతి నిద్ర ఎన్ని ఆలోచన లెక్కేసినా అవన్నీ ఐదు కేటగిరీల్లోకి రావాల్సింది ఈ ఐదు విభజనల్లోకి రావాల్సింది అలా ఆ ఏర్పడినటువంటి వృత్తిలో వృత్తుల యొక్క ప్రభావం నీ మీద ఉన్నంతసేపు ఆ వృత్తే నీవుగా ఉన్నావు ఆ వృత్తే నేనుగా ఉన్నా నేను అన్యంగా ఉన్నానా వృత్తిగా ఉన్నానా అని విచారణ చేస్తే నిజానికి చూస్తే నువ్వు ఎప్పుడూ అన్యంగానే ఉన్నావు నువ్వు ఎప్పుడూ సాక్షిగానే ఉన్నావు నువ్వెప్పుడు జ్ఞానంగానే ఉన్నావు నువ్వెప్పుడు ప్రకాశంగానే ఉన్నావు నువ్వెప్పుడు దేనిలోనూ కలిసేవాడివి పో ఉదాహరణ మనకు నిరూపితమవుతుంది కార్తీక మాసంలో చక్కటి సాలగ్రామాన్ని తీసుకొచ్చాం ఆ సాలగ్రామం మీద ఎన్నో విలువైన పదార్థాలన్నీ అభిషేక ద్రవ్యాలుగా వాడాం వాడితే పాలన్నీ తెల్లగా వచ్చేసినాయి అభిషేకం చేస్తే పైనంత నిండా తెల్లటి గిన్నె వెండు గిన్నెలు చక్కగా లేదా బంగారపు గిన్నెలు లేదా ఎత్తడి గిన్నెలు లేదా మృణ్మయ పాత్రలు ఒక సాల పెట్టి అభిషేకం చేశాం నిండా పాలున్నాయి కొద్దిగా అటుటి కలదల కానీ లోపల నల్లటి సాల గ్రామం కనబడి ఏమిటండి బాబు పదహారు గంటల సేపు ఏకాదశి రుద్రం చేసి తర్వాత ఇంకా చాలా రకాల రుద్రాలు ఉన్నాయి పాశుపత రుద్రమని మహాపాశుపతం అని అనేక రకాల అతిరుద్రమైనవి సరే ఇన్ని చేసినా ఈ నల్లటి రాయి అంతటి తెల్లటి పాలలో ఉంచినా సరే ఏమాత్రం తెల్లబడలేదండి బాబు స్థానోరచలం ధ్రువం అది దాని నిరూపణ అది మారదయ నెవర్ క్విల్ ట్రాన్స్ఫార్మ్ పరిణామరహితం అది సూచన संज्ञारूपक बोधन अटी रोज निद्रबे मुझे दैव प्रार्थना चय प्रतिजू लेव दैव प्रार्थना सत्साप्रदाय ऋषुअर आचर पेदल आशीर्वदे व ईश्वर अनुग्रह कल चाहिए कोई मटल मन अ संस्कृतवा नीटा నేడు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈశ్వరానుగ్రహం అంటారేంటండి మాటి మాటికి ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటి పుణ్యం ఉంటే కానీ ఈశ్వరానుగ్రహం రాదయ్యా అరే పుణ్యం అంటే ఏమిటండి పాపం చేయకపోవడమే పుణ్యం అండి పాపం చేయకపోవడం పుణ్యం అవుతుంది అప్పు లేకపోవడం ఆస్తి ఉండడం అవుతుంది అవరు కాబట్టి దురభ్యాసములు లేకపోవడం నిషిద్ధకర్మ చేయకపోవడం పాపం చేయకుండా ఉండటం అందుకని వేదవ్యాసులు చెప్పేశాడు అర్ధ శ్లోకంలోనే ప్రవక్ష్యామి అన్నాడు ఆయన వేదార్థసారం ఇది ప్రవక్ష్య అర్ధశ్లోకేన ప్రవక్ష్యామి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఏం చేస్తే పరోపకారం కలుగుతుందో దానికి పుణ్యం ఏం చేస్తే పరులకు వేదన కలుగుతుందో అది పాపం కాబట్టి మానవులందరూ ఏం చేయాలయా సులభంగా చెప్పేశాడు ఆయన ఎప్పుడు ఏం చేసి నువ్వు ఏం చేయాలనుకున్నా నీ ఇంద్రియాలతో నువ్వేం చేయాలనుకున్నావు అంటే అర్థం ఏమిటి మనోవాకాయములతో ఎప్పుడూ పరోపకారమే చేయి నీకు తెలుస్తుంది పది మందికి చెప్పు పది మంది దగ్గరించే నేర్చుకో నీకున్నది పది మందికి ఇవ్వు పది మందికి సహాయం పది మంది చేత కలిసి జీవించడం నేర్చుకో అలాగే ఏదైనా కలౌ సంఘే శక్తి అయితే ఇవన్నీ ఎందులో చేస్తున్నాం మనం మెలకువలో చేస్తున్నాం నిద్ర పోతున్నప్పుడు ఈ మెలకువ జోలు ఏమైనా ఉందే అక్కడ లేదు అలాగే ఈ మెలకువలో ఆ నిద్ర జోలు ఏమైనా లేదు కాబట్టి భగవాన్ రమణలు ఏమన్నారంటే ఎందుకయ్యా దాన్ని విమర్శించా దీన్ని విమర్శించా వాణ్ణి విమర్శించా విని ఈ దీనివల్ల ఏమీ ప్రపంచ మానవలోక కళ్యాణం జరగదు కాబట్టి నీ జీవితంలో ఒక నియమం పెట్టుకోవాలంటే సాధకుడు నేను ఎవరిని విమర్శించను అంతే ఈ నియమాన్ని కట్టుబడితే వాక్కుని స్వాధీనం అవుతుంది మౌనంగా ఉండటం వస్తుంది మానసిక మౌన స్థితికి ఎదుగుతావు అప్పుడే ఉండదు కాబట్టి మెలకు నుంచి నిద్ర వస్తుందా నిద్రలో నుంచి మెలకు వస్తుందా అంటే చక్రభ్రమణం అన్నారు దీనివల్ల అది దానివల్ల ఇది ఏర్పడుతున్నట్టుగా కనపడుతుంది నిద్రపోకపోతే మెలకువలసిన అవసరం లేదు మేలకు ఉంటే తప్ప నిద్ర అవసరం లేదు మధ్యలో అటు ఇటు అది సగం ఇది సగం ఉంటే కళ అలాగే పుట్టకపోతే చనిపోవలసిన అవసరం లేదు చనిపోటం పుటటం కొరకే జాతస్ హి ధ్రువం జన్మ మృత్యమాహార్యర్ధ శోచితు అర్హసి సృష్టి నియమా అని చెప్పారు ఇప్పుడు అంటే అర్థం ఏమిటంటే అష్ట ప్రకృతులను ఒక నియమ సూత్రం మేరకు ఈశ్వరుడు నియమించాడు ఏమిటయ్యా ఈ అష్ట ప్రకృతుల యొక్క ధర్మాలు వివిధ పద్ధతులలో గుణధర్మాన్ని అనుసరించి గుణమేళనం జరిగి అది జడము చేతనము యొక్క రెండు వ్యవస్థలని సమన్వయపరుచుకుని అది వ్యవహరిస్తుంది వ్యవహరిస్తున్నట్లు కనబడుతోంది వ్యవహరిస్తోంది వ్యవహరిస్తున్నట్లు కనబడుతుంది పెద్దలు ఏం చెప్పారంటే అష్ట ప్రకృతులకు కూడా మెలకువ కళ నిద్ర ఉన్నాయ్యా ఆ కళ నీ కాదు ఆ నిద్ర నీ నిద్ర కాదు ఆ మెలకువ నీ నిమ్మనుకోగల అందుకని కల సంగతికి ప్రాధాన్యత లేదు అనుభవాలలో గాఢంగా పనిచేసేది మెలకువ గాఢంగా పనిచేసేది నిద్ర అంతర్లీనంగా సూక్ష్మంగా పని జరిగేది కళ సరే కాబట్టి ఎవరు చనిపోతున్నారో వాడే అదే నామరూపాలతో పుట్టాడు తప్పు ఎందుకని అష్ట ప్రకృతులు సమిష్టి వ్యష్టి కాదు కాబట్టి జాతస్య హిధ్రువో మృత్యుహ్రువంజన్మ మృతస్య అనేది సమిష్టి సూత్రమే గాని వ్యష్టి సూత్రం కాదు కానీ మానవుడు ఎప్పుడు వ్యష్టి భావనలోనే ఉండిపోయి పరిమితించబడిపోతున్నటువంటి నిత్య అనుభవిస్తున్నటువంటి వృత్తి ప్రళయాన్ని విషయప్రలయాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడు ఎవరైతే మరి ఆ జీవుడికి అర్థమయ్యేటటు చెప్పడం కోసమని మనం చిన్నపిల్లవాడికి ఏనుగు బొమ్మిచ్చి ఏనుగు గురించి ఎట్లా పాఠం చెప్పాము అలాగే భాగవత కథలు చెబుతూ భగవంతుడి గురించి ఎట్లా చెబుతున్నాము పౌరాణిక కథలు చెబుతూ పురాణాంతర్గతమైనటువంటి సమత్వభావన ధర్మాన్ని మోక్షాన్ని ఉత్తమ పురుషార్థాన్ని ఉన్నతమైన జీవనాన్ని అందించే ప్రయత్నం ఎలా చేస్తున్నాము అలాగా సృష్టి నియమాలుగా చెప్పబడినటువంటి సూత్రాలని వ్యష్టికి అన్వయించి చెప్పాం ఇవ్వండి అంతా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలంటే ఎంతో సుకృతం ఉండాలండి అంటూ చాలా సుకృతం అంటే ఎక్కడైనా బావిలో నుంచి ఊరుతుందా ఏదైనా ఆకాశంలోంచి వర్షిస్తుందా అలా రాదు నీవు చేస్తేనే వస్తుంది అయితే ఏమిటా అంటే పెద్దలు చెప్పారు సుకృతం సుకృతం అంటే ఏమిటండి అన్న నాయనా కృత నామ సహస్రేణ శ్రోతుమిామ్యహం ప్రభో అని ప్రతి స్తోత్రం తర్వాత ఆ సహస్రనామాల తర్వాత వస్తుంది కృతనామ సహస్రేణ శ్రోతుమిామ్యహం ప్రభో ఓ ప్రభు నేను నిన్ను వెయ్యి పేర్లతో పిలుచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చావు శ్రోతమిచ్చామి కొద్దిగా నా యొక్క స్థుతిని ఇప్పుడు ఏ మార్పు చందని సాల గ్రామం ఆలకిస్తుంది మరి ఏ పరిణామం లేదు దానికి దాని పేరే విగ్రహం ఏమీ స్వీకరించదు ఏమీ స్వీకరించండి ఏ ఎలా అయితే సాలగ్రామో స్వయం విష్ణు సాలగ్రామో స్వయం రుద్ర సాల గ్రామం రెండిటికి ప్రతీక అది శివుడు కేశవుడు కూడా ఏకకాలంలో దాన్ని నామరూపాలను బట్టి కాదు ఈ మధ్య ఇదొక భ్రాంతి బాగా బలపడిపోయింది అందరిలో సుదర్శన సాల నారసింహ సాల గోవింద సాల గ్రామం అని ఆపేర్లతో ఇటుపక్క శైవానికి సంబంధించినటువంటి సాలగ్రామాలని ఇట్లా ఏమో ఇత్యాదులన్నీ చెబుతున్నారు అన్ని శిలలు సాలగ్రామములే అని పెద్దలు నిర్ధారించారు కాబట్టి స్వయం తమంతట తాముగా ఈ అష్ట ప్రకృతులలో ఏర్పడినదంతా సాలగ్రామమే ఈ సత్యాన్ని తెలుసుకోమన్నారు అందుకు శివాభిషేకం చేయాలి అందుకు ఆ రుద్రములు చెబుతున్నటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి అష్టప్రకృతులను ఈశ్వర భావనతో చూడగలగడం ఈశ్వరుడుగా చూడగలగడం అంతేగాని నీవేదో అర్చిస్తున్నటువంటి అర్చామూర్తిని మాత్రమే ఈశ్వరుడుగా చూడడం అనేది నిమ్నమైన భావన అర్చామూర్తి ప్రతీక ఎప్పుడూ కూడా అది పార్థివలింగమే కానీ లేక సాలగ్రామే కానీ లేక స్ఫటికమే కానీ అది పదార్థం ఏదైనప్పటికీ కూడా అది అంతా అష్ట ప్రకృతిలో భాగం కదా అందుకని భగవాన్ రమణులు ఏమన్నారు ఉత్తమ స్థవా ఉచ్చమ స్తోత్రమనలన్నింటిలోకెల్లా ఉత్తమమైనటువంటి స్తోత్రం ఏమిటయ్యా అన్నారు ఆ స్తోత్రాలు ఏ లక్ష్యంతో ఏ సిద్ధి దశలో పొందే దైవత్వాన్ని ఉద్దేశించి స్థుతి చేయబడుతుందో ఆ దైవత్వమే నేనుగా ఉండడం ఉచ్చమైనటువంటి స్థితి ఇంకేం చెప్పారు జగత ఈషధియుక్త సేవనం అన్నారు కాబట్టి మనం మెలకువలో అంతా అనుభవించేది ఏమిటంటే ఈ జగత్తునే కదా ఆ స్వప్నంలో అనుభవించేది కూడా ఆ జగత్తునే కదా ఆ నిద్రలో అనుభవిస్తున్నది కూడా ఆ కారణ జగత్తునే కదా కాబట్టి ఎక్కడెక్కడైతే ఆ స్థితి ఉందో ఆ స్థితికి సంబంధించిన వ్యవహారాంతర్గతమైన జగత్తుంది జగత్తు ఉన్నట్టుగా నీకు ఎప్పుడైతే తోచిందో అక్కడ వృత్తి ఉంది ఎక్కడ వృత్తి ఉందో అక్కడ విషయం ఉంది ఎక్కడ వృత్తి విషయం ఉందో అక్కడ సంకల్పం ఉంది వృత్తి విషయం సంకల్పం జీవుడు మరి ఈ రీతిగా వెనక్కి విరమిస్తే ప్రవృత్తి నుంచి నివృత్తి దిశకి విరమిస్తే సత్వగుణ ప్రభావం చేత విరమిస్తే రజోగుణ ధర్మం చేత ఏమో సత్వగుణ ధర్మం చేత నివృత్తి तमोगुण धर्मचेत स्थौल्यता लौल्यता जीवित सत्याते स्थल्यता लौल्यता की प्राधान्यता अमो गुण धर्म एरपेनटते संकल उद्वेगम भावनामय प्रपंचा की प्राधान्यता अजो गुण उ ఎక్కడైతే దివ్యత్వం ఈశ్వరత్వం దైవత్వం మాత్రమే ప్రధానమై ఉంటుందో జ్ఞానమే ప్రధానమై ఉంటుందో విచారణే ప్రధానమై ఉంటుందో అటువంటి దానికి సాత్వికమని కాబట్టి మానవ జీవితం ఈ తామసికమైనటువంటి స్థౌల్యత లౌల్యత స్థాయి నుంచి ఉత్తమమైనటువంటి జ్ఞానస్థితి ఆత్మజ్ఞానస్థితికి బ్రహ్మజ్ఞాన స్థితికి అచల పరిపూర్ణ రాజయోగ స్థితికి ఎదగవలసినటువంటి పరిణామం పొందవలసిన అవసరం దీనికి అంతటి కృతము అని పేరు ఇది కృతం అంటే అర్థం ఈ కృతం ఎలా ఇలా జరగాలి ఈ జరగడానికి పుణ్యం అని పేరు ఈ దిశగా ఎవరికైతే ఈ పరిణామం జరిగి నిర్ణయమై పునః చక్రభ్రమణంతో పని లేని స్థితిలో నిలకడ చెందుతాడో అప్పుడు ఎరుకతో పని లేకుండా పోతుంది ఎరుకను అంటవలసిన అవసరం లేకుండా పోతుంది అలా ఉండటం వలన పుణ్యం అతిశయించింది అన్న పుణ్యం అనే సంఖ్యలు విడిపోయినాయి అప్పటికీ నిజానికి అసలు పుణ్యం మామూలుగా సామాన్యార్థంలో ఏమిటంటే పుణ్యము అనగా పుణ్యం ఏమిటిస్తుంది నీకు శాంతాన్ని ఇస్తుంది సమత్వాన్ని ఇస్తుంది సమర్థతనిస్తుంది జ్ఞానాన్ని అంతే ఇవే పుణ్యఫలాలు నీ జీవితంలో ఎప్పుడెప్పుడైతే శాంతంగా ఉన్నావో అది పుణ్యఫలం నీ జీవితంలో ఎప్పుడెప్పుడైతే సమర్థవంతం ఉన్నావో అది పుణ్యఫలం నీ జీవితంలో ఎప్పుడెప్పుడైతే సమర్థవుగా ఉన్నావో అప్పుడు పుణ్యఫలం సమర్థత అంటే అదేదో రాళ్ళు పిండి కొట్టే పని అనుకునే రాళ్ళు పిండి కొట్టే పనికి సమర్థత కాదు వేదాంతంలో అది సమర్థత వేదాంతపరమైనటువంటి సమర్థత అంటే ఏమిటంటే ప్రవృత్తిని నివృత్తిగా మార్చగలిగి నివృత్తిని నిర్వాణ స్థితిలో నిలపగలగడానికి సమర్థత అని పేరు చాలా సమర్థుడయ్యా అని ఎవరైనా పెద్దలు అన్నారంటే అతడు అభిమానరహితుడై పనిచేయగలుగుతాడు నిష్కామకర్మతో చేస్తాడు నిర్వాణ స్థితి ఎందు సదా సాక్షిగా ఉంటాడు సదా ఆత్మనిష్ఠుడై ఉంటాడు సదాముక్తుడై ఉంటాడు ఈ ముక్త స్థితికి సమర్థత అని పేరు కాబట్టి శాంతం సమత్వం సామర్థ్యం ఈ మూడింటి ద్వారా జ్ఞాననిష్ట కలుగు ఈ మూడింటిలో లోపం ఉన్నప్పుడు జ్ఞాననిష్ట కలగా ఏమండి నాకు ఆకలిస్తే భోజనం చేయడానికే నేను బాగా కష్టపడాలండి నేను రోజుకి పదహారు గంటలు కష్టపడితేనే నేను సంపాదించుకోగలిగే ఆహారం వస్తుందండి అలాంటి దశలో నేనున్నానండి కాబట్టి ఇప్పుడు నన్ను మీరు జ్ఞానాన్ని పొందమంటారా అని అడిగితే జ్ఞానం పొందడానికి మానవులు అందరూ అర్హులే దానికి నువ్వు భౌతికంగా ఏం చేసావన్న దాంతో ఏం ప్రాధాన్యం లేదు అది ఏ వృత్తైనా కావచ్చు ఏ ప్రవృత్తైనా కావచ్చు ఆ వృత్తి ప్రళయం తర్వాత తెలియదు ఆ వృత్తి ఆచరణీయమై ఉంది ఉన్న ఉన్నంతసేపు మాత్రమే అలా ఉన్నాడు అంటే తత్పశ్చాత్ కాబట్టి జీవ ప్రళయాలకు సంబంధించినవి ఇవి ఇక దాని అవతల అటెళ్యం ఈశ్వరస్థితికి చెప్తున్నాం ఇప్పుడు ఏమంటే సత్సుట పుట్టుట అనేది భ్రమణం అన్నాం కదా చక్రభ్రమణం అన్నాం కదా అది అష్ట ప్రకృతులకు సంబంధించినటువంటి ఆపాతాళనభస్థలంతభవనద్ బ్రహ్మాండం ఆవిష్ఫురత్ జ్యోతిష్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువా అంతామృతకి సంబంధించిన ఈశానుడికి సంబంధించింది కదా అదంతా ఆ అష్ట ప్రకృతులుగా ఈశ్వరుడు వ్యక్తంగా ప్రకటితంగా ఉన్నాడు కదా మరి ఆ ప్రకటితంగా ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా ఈ చక్రభ్రమణం వర్తిస్తుందా ఆ వర్తిస్తుంది ్రహ్మాండ కాలగమనంలో అది వర్తిస్తుంది ఎలా అంటే మీరు త్రిమూర్తులు చెప్పుకున్నారు కదా ఈ బ్రహ్మాండం ఉత్పన్నమవడానికి బ్రహ్మ బ్రహ్మాండం పోషించబడడానికి విష్ణువు బ్రహ్మాండం లయించబడడానికి రుద్రస్థితి ఇవి స్థితులే కానీ నామరూపాలు కావు మూర్తిమంతములు కావు అమూర్తములు కాబట్టి దివ్యత్వానికి అమూర్తమని పేరు ఆ అమూర్త స్థితిని తాత్విక దృక్పథంతో తాత్విక దృష్టితో తత్వ దర్శనంతో నిలకడ చందాలే కానీ ఇది నాకు అమూర్తంగా కనపడలేదేమిటండి అని అని అంటే అర్థం ఏమిటంటే ఏమండి మా అమ్మ నాకు అమ్మలాగా కనపడలేదండి ఆయాలాగా కనపడిందండి అనటం ఎంత దోషమో ఈశ్వరుడుగా ఉన్నటువంటి అష్టప్రకృతులను భౌతిక సుఖానికి వాడుకోవడం అటువంటిది కాబట్టి ఈశ్వరుడు ప్రకటితంగా అష్ట ప్రకృతులుగా ఉన్నాడు భూమి రాపో అనలో వాయు ఖమ్మనోబుధిరేవచ అహంకార ఐతే భిన్నా ప్రకృతిరష్టధా అయితే ఈ అష్ట ప్రకృతులు ఒకే ఈశానుని యొక్క ఒకే ఈశ్వరుడు యొక్క ప్రకటిత రూపం అని కాబట్టి బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తత్ మహదోర్ మహదహంకార మహదహంకారో ఆకాశ కదా కాబట్టి ఆకాశానికి సాక్షిగా ఉన్నవాడెవడో వాడు ఈశ్వరుడు వాడు మహద్హంకారు కాబట్టి మహత్స్థితిని ఇక్కడ ప్రతిపాదించాడు అష్టప్రకృతులకు అవతల ఉన్నటువంటిది ఏదో అది మహత్వం మహదహంకారం ఆ మహదహంకార స్థితిని నిర్గుణం చేశాం అప్పుడు మహత్వం కాబట్టి సగుణ నిర్గుణ భేదం కూడా ఈ మహదహంకారానికి ఆ మహత్తన్న స్థితికి మంచిలో ఉంటుంది అయితే ఏ బ్రహ్మాండమైతే ఉత్పన్నమై అంటే ఒక సౌర కుటుంబాన్ని బ్రహ్మాండంగా మనం స్వీకరించినట్లయితే ఈ సౌర కుటుంబం ఒక కాలంలో ఉత్పన్నమై ఒక కాలంలో పరిభ్రమిస్తూ ఒక కాలంలో మార్పులు చేర్పులు చెందుతూ కక్షలలో పరిభ్రమిస్తూ తిరుగుతూ ఉంటుంది దీనికి అవ్యక్తంగా ఇది వ్యక్తంగా మనకి టెలిస్కోప్లో కనబడుతున్నటువంటి భౌతిక రూపం అవ్యక్తంగా శక్తి రూపంలో ఈ బ్రహ్మాండమంతటా కూడా చైతన్యం వ్యాపించి అది విద్యుత్ శక్తిగా రూపంలో కావచ్చు విద్యుత్ అయస్కాంత శక్తి కావచ్చు గురుత్వాకర్షణ శక్తి కావచ్చు కాలం కావచ్చు లేదా దేశం కావచ్చు లేదా నాదం కావచ్చు అవన్నీ కళ్ళ కనపడలే భౌతిక దశలో వాటిని గుర్తించలేకపోతున్నాం వాటిని వాటికి చైతన్యం యొక్క వ్యక్త ఇదేమో పదార్థం యొక్క వ్యక్తరూపాలుగా సూర్యుడు చంద్రుడు భూమి తొమ్మిది గ్రహాలు మనం లెక్క చెప్తున్నాము అవి ఆ కక్షల్లో జరుగుతున్నాయి ఇదంతా కూడా భౌతికం దీని వెనక వీట్లా జరగడానికి వెనక్కున్న స్థితిలో చైతన్యం అనే ఒకే పేరు వేదాంతం ప్రతిపాదించింది విజ్ఞాన శాస్త్రం దాన్ని మొక్కలు చేసి ఆ విశ్వశక్తిలో భాగాలని ప్రకటించడం మొదలుపెట్టి అది శక్తి ఎడలు చేయబడిన పరిశోధన ఆ రూపాలు ఇక్కడ ఈ సంస్కృత భాషలో వీళ్ళ పద్ధతిలో వెళ్ళి చెప్పుకున్నారు ఒకరు నాదం అన్నారు ఒకరు బిందు అన్నారు ఒకరు కళ అన్నారు ఒకరు ప్రకాశం అన్నారు ఒకరు విద్యుత్ అన్నారు ఒకరు ఐస్కాంతం అన్నారు ఒకరు విద్యుత్ ఐస్కాంతం అన్నారు కలిగితే ఇట్లా రకరకాలు ఇదంతా చైతన్యం కాబట్టి రెండు ఉన్నాయండి అని వేదాంతం కూడా ఒప్పుకొని ఒకటి పదార్థం అంటే చేతనం రెండవది శక్తి అంటే కదిలించబడేది కదిలించేది అది చైతన్యం చైతన్యం చైతన్యం జడముతో చేరి చేతనంగా మారుసుకోండి పదార్థము శక్తి ఇవి వకదానిలో నుంచి ఒకటి ఉత్పన్నమవుతూ ఒకదానిలో ఒకటి లయమవుతూ ఉన్నాయి కాబట్టి శక్తి తలంలో శక్తి ఆవరణలో శక్తి వ్యవహారంలో శాప్తేయ స్థితిలో శక్తి యొక్క వ్యవహార స్థితిలో అనేక రకములైనటువంటి అధిష్టానములు ఏర్పడ్డాయి आया अठान शक्ति केन्द्रम का मानव देश उ वाट रकरकाले अ संस्कृत भाषक इकती नीड़ अर्थम व्यवहारिक भाष की मध्य भाषा भेदमल तो इव बाग अर्धन दशोरी मूलाधार स्वाधिष्ठान मणिपूरक अनाहत स्वाशुद्ध आज्ञेय सहस्रम भूमि पेर्वते चुप्तनामो इवे शक्ति के वीट के नाइना मूलाधारना आया क्रियाशक्ति इंद्र ने चलींजेये शक्तिकूटा आधारमंत मूलाधार मूल अक्ति की पेर काबू मूला नक्षत्र अम्मारी जन्म नक्षत्र आ मूला नक्षत्र में यह शक्ति ओक जनक आ शक्ति कूटा मूलाधारमने शक्ति केन्द्र स्थान मेद आधार ఇక మధ్యకూటంలో ఉన్నవి స్వాధిష్టానము మణిపూరకము అనాహతము ఈ మూడు మధ్యకూటల్లో ఉన్నాయి ఏమిటయ్యా అంటే స్వాధిష్టానం అన్నారు స్వాధిష్టానం చేత నీ జీర్ణ ప్రక్రియ నీ విసర్జన ప్రక్రియ అంతా కూడా దాని మీద ఆధారపడుతుంది అయ్యా తర్వాత ఏమిటండి మణిపూరకం ఆ మణిపూరకం చేతనే నీ శ్వాసక్రియ అంతా ఆధారపడింది అయా దానికంటే పైన అయా అనాహతం దాని మీద ని రక్త ప్రసరణ వ్యవస్థ అంతా ఆధారపడి ఉంది అయా దానిపైన వాగ్భవ కూటం వాగ్భవ కూటంలో ఏమున్నాయా అంటే విశుద్ధం ఆజ్ఞేయం సహస్రం అయిన మూడు మధ్యలో మూడు కింద ఒకటి ఏడు కాబట్టి స్థౌల్యత చెందే శక్తి యొక్క అవసరం తగ్గిపోయి అందువల్ల శక్తి కేంద్రాలు కూడా తగ్గిపోయినాయి సూక్ష్మత పెరిగే శక్తి కేంద్రాల యొక్క అవసరం పెరిగింది కాబట్టి వాద్భవ కూటంలో చక్కగా విశుద్ధ చక్రం ఆజ్ఞాచక్రం సహస్రార చక్రం చక్రము అంటే అర్థం ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే అదేదో అనుకునేరు చక్రము అంటే చక్రభ్రమణానికి నీకు నియమిత స్థానంలో నియమితమైన పద్ధతిలో జీవహంసలుగా కలహంసలుగా అచలహంసలుగా ప్రాణశక్తి యొక్క వ్యవహారానికి ఆధార స్థానమై ఉన్నదో ఈ చక్రభ్రమణం ఏర్పడేటటువంటి శక్తి కేంద్రాన్ని సూచనగా చెప్పినటువంటి పద్ధతి వాస్తవానికి అవి నిజంగా చూపెట్టవయ్యా అంటే చూపెట్టలేవు అర్థమైందండి అంటే కాబట్టి శక్తిని అనుభవించవచ్చేమో కానీ చూపెట్టలే ఇంద్రియానుగతమైనటువంటి దర్శనమైనటువంటి మాంసనేత్ర దర్శనం వీలుగా కాబట్టి పదార్థ పరిధిలోకి దిగి వచ్చినప్పుడు జడత్వ స్థితిలోకి దిగి వచ్చినప్పుడే మాంస నేత్రం చేత వీలు శక్తులని అనుభూతం చేసుకోగలమే కానీ చూడలే కొన్ని భౌతిక దశకి వచ్చినప్పుడు చూడవచ్చు మేఘములో మెరుపు మేఘంలో మెరుపు అది మెరవకపోతే మనం కనపడదు మరొక మేఘం మరొక మేఘంతో తగిలినప్పుడు విద్యుత్ కలిగినప్పుడు అక్కడ రుణ విద్యుత్ ధన విద్యుత్ ఆవేశములు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఒకడ మెరుపు ఉత్పన్నమైంది ఇంకా ఎక్కువైంది పిడుగై ఒట్టి శబ్దం వరకే ఉంది ఒకే మేఘంలో ఉరుము ఉంది పిడుగు శక్తి యొక్క ఆంతరిక భేదం కనబడుతున్నది మేఘమే కానీ అనుభూతం అవుతున్నది ఉరుమనే నాదం మెరుపు ప్రకాశం పిడుగు అనేటటువంటి ధర్మం చాలా విపరీతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది అది దేని పడితే అది బుగ్గైపోతుంది భస్మైపోతుంది అంత శక్తివంతమైనటువంటిది మరి ప్రకృతిలో మనకు అన్నీ ఉన్నాయా లేవా ఉన్నాయి కానీ మనం ఆ చక్ర భ్రమణం మీద చేయబెట్టామనుకోండి అది చాలా ప్రమాదాలు అలా మనం పెట్టడం మొదలుపెట్టేశాం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ అష్ట ప్రకృతిలో ఒక సమత్వ స్థితిలో ఉంటాయి ఎప్పుడూ కూడా ఆ సమత్వ స్థితిలో నుంచి విషమత్వ స్థితికి వచ్చేటట్టుగా ఈ అష్టప్రకృతులను వినియోగించుకోవడం మొదలుపెట్టాం వాటిని ఈశ్వరుడుగా భావించడం మానేసాం వాటిని ఆరాధించడం మానేసాం ఆరాధించడం అంటే మన లెక్కలో గొడవంతా ఏంటంటే ఏదో పూలు పుష్పాలు పత్రాలు పట్టుకెళ్ళి టెంకాయలు కొట్టేసి లేకపోతే బలులిచ్చేసి చేసేయటం ఆరాధన అనేది నిమ్నమైన ఆరాధన ఒకటో ప్రాథమికమైన ఆరాధన ప్రాథమిక విద్య కాబట్టి నీ దగ్గర ఉన్న ద్రవ్యాలను ఈశ్వరుడు అర్పించడం అనేటటువంటిది నిమ్నమైన ఆరాధన నీవు వృత్తి ప్రళయాన్ని అధిగమించగలగాలి నీవు చిత్తప్రలయాన్ని అధిగమించగలగాలి నీవు నిత్య అధిగమించగలగాలి నిర్వాణ స్థితిలో నిలకడ చెందాలి ఇది మధ్యమైన ఆరాధన నిర్వాణ స్థితికే రానటువంటి వాళ్ళు చేసే ఆరాధనలన్నీ కూడా నిమ్నమైన ఆరాధనలుగా పేర్కొనబడ్డాయి కాబట్టి ను ఎంత విశేషంగా అయినా చేయి లక్ష మందికి అన్నం పెట్టావు అభిమానం మిగిలింది నిమ్నమైన ఆరాధన వరసగా పదకొండు రోజులు ప్రతిరోజు ఏకాదశి రుద్రం చేసావు లేదా కొన్ని వేల మందితో అతిరుద్రం చేసావు అభిమానం క్రితం కర్త భోక్త ఈ దృష్ట్యా చూడమని వేదాంతం అప్పుడేమైంది నిర్వాణ స్థితిలో నిలకడ చాల కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేయాలట అంటే నేను సాక్షిగా ఉండగలిగానా అభిమానరహితుడిగా ఉండగలిగానా నిర్వాణ స్థితిలో ఉండగలిగానా స్వాత్మనిష్ఠుడనే ఉండగలిగానాలు ఉండగలిగానాయంలో ఉండి మహావాక్య నిర్ణయమైనటువంటి బ్రహ్మనిష్ఠుడనే ఉన్నానా బ్రహ్మమున కావల పరమై ఉన్నటువంటి పరమాత్మగా పరబ్రహ్మముగా నిర్ణయాన్ని పొందేనా దానికవత అలా ఉన్న తద్రహిత స్థితి అయిన బయలుస్థితి ఎందుకు పొందే ఎందుకంటే పరబ్రహ్మమునకు చక్రభ్రమణం లేదు అది ఈ మెలకువ కళ నిద్ర అనే చక్రంలోకి కానీ పుట్టుట చచ్చుట అనే చక్రంలోకి కానీ సృష్టి స్థితి లయాలలోకి కానీ దిగి వచ్చేటటువంటి స్థితి కాదన్నమాట అంటే అందుకే దానికి ఏమని చెప్పాం మనం అందరికి అర్థం అవడానికి సులభంగా బ్రహ్మాండం బ్రహ్మాండం అంటే ఒక సూర్యుడు ఒక తొమ్మిది నవగ్రహ కూటమి ఇదంతా ఒక బ్రహ్మాండం దానవతల విశ్వం అదో పాలపుంతలు నెలాలు వ్యవహారం అలాంటివి అనేక కోట్లు అదంతా కలిగితే విశ్వం దానవతల తత్పశ్చాత్ తత్పరం బయల్ వ్యోమం కాబట్టి తురియాతీత లక్షణమైనటువంటి ఈ బయలును లక్షించినప్పుడు ఈ చక్రభ్రమణం లేదు ఈ కదలికలు లేవు ఈ పుట్టడం లేదు అత్తాచుడ లేదు జీవము లేదు ఈశ్వర్యము లేదు ఈ రీలేదు ఎందుకని ఇవన్నీ ఎరుక సంగతం ఇదంతా కూడా ఇలా ఉన్నదన్నా మేలుకొన్నానన్నా ఎరుకే నిద్రపోయిందన్నా ఎరుకే తనను తాను మరచిందన్నా ఎరుకే తనను తాను ఎరిగి తిన ఎరుకే ఎరుకలో ఉన్న స్థాయి భేదములే జ్ఞానములోని స్థాయి భేదములు సూటిగా చెప్పాలయ ఈ జ్ఞానశాస్త్రం కూడా అదే చెప్పింది నిద్రపోతున్నావయ్యా అయితే ఏమిటా సుప్త జ్ఞానవశాత్ నీకు అప్పుడు సుప్త జ్ఞానం ఉందట అంటే ప్రకటితంగా ఉంది జ్ఞానం మేలుకొన్నాడయ్యా వ్యక్త జ్ఞానంలోకి వచ్చేది సుప్త జ్ఞానము వ్యక్త జ్ఞానం అంతే తేడా నీ జ్ఞానస్థితిలో ఏం మార్పుతుంది అదే మార్పురా కాబట్టి నువ్వు ఎప్పుడూ జ్ఞానివే నువ్వు నిద్రపోతున్నా జ్ఞానివే మెలకుగా ఉన్నా జ్ఞానివే నిద్రపోతున్నా సాక్షివే మెలకువగా ఉన్నా సాక్షి ఎందుకని భగవాన్ రమణేమారంటే ఆ నిద్రని మెలకువలోకి పట్టరా ఈ మెలకు నిద్రలోకి పట్టి నేను సాధన చేస్తున్నానండి సాధన చేస్తున్నానండి నేను సాధన చేయాలనుకుంటున్నానండి తెలుసుకోవాలనుకున్నానండి అనుభూతి చెందాలనుకున్నానండి అన్న వాళ్ళందరికీ సులభంగా సాధనలు అన్నింటినీ కలిపి ఏకవాక్య తీర్మానం చేసేసారు ఏం చేస్తే ఈ మెలకు ఆ నిద్రలోకి ఆ నిద్ర ఈ మెలకులోకి వస్తుందో అదే సాధన అలా చేసేవనుకో నీకో ఫలితం వస్తుంది ఏమిటా ఫలితం అంటే నువ్వెవరో నీకు తెలుస్తుంది సెల్ఫ్ రియలైజేషన్ తన్ను తానెరూట అనేది ఈ ఒక్క పని వల్ల అయిపోతుంది కాబట్టి నువ్వు అర్చనలే చేస్తావో జపాలే చేస్తావు తపాలే చేస్తావో యజ్ఞాలే చేస్తావు యాగాలే చేస్తావో విచారణే చేస్తావో గ్రంథాలే చదువుతావు శరణాగతులువే అవుతావు నువ్వు ఏదన్నా అమవయ్యబో ఇవన్నీ ఏకవాక్య తీర్మానం ఒకటే వీటన్నిటి ఏమవుతుందయ్యా అంటే నిద్ర మెలకువలోకి రావాలి మెలకు నిద్రలోకి వెళ్ళాలి ఎందుకండి అంటే చక్రభ్రమణం ఉన్నటువంటి జగత్తు లేకుండా పోతున్నప్పుడు అది చాలా ముఖ్యమైన సూచన చక్రభ్రమణమైన జగత్తు ఎప్పుడైతే నీకు కనబడకుండా పోయిందో తోచకుండా పోయిందో ప్రభావితం కాకుండా పోయిందో నీవప్పుడు బ్రాహ్మీభూత స్థితిలో ఉంటాం ఈ బ్రహ్మనిష్టకు తన్ను తానరుడా అని పేరు దీనికి నేనని పేరు దీనికి సత్య నేననివి కూడా పేరు యథార్థాహం అంటుంది ఇలా ఎక్కడైతే ఉన్నావో అప్పుడు మొదలవుతుందట నీకు అసలు చైతన్య రహిత స్థితికి సంబంధించిన అంటే పూర్ణస్థితే లేకుండా పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి వీలుగా నిర్ణయించడానికి వీలుగా ఎరుక అఖండ ఎరుకగా నిర్ణయం అయినప్పుడు లేనెరుక స్థితిని పొందవచ్చు బయలును దర్శించడం ద్వారా ఎరుక యొక్క లేని స్థితిని నిర్ణయించడం ద్వారా లేని పద్ధతిగా ఎరుక నిర్ణయించడం ద్వారా ఎరుకను విడిపించడం ద్వారా ఈ చచ్చుడా పుట్టుట ఈ మేరకు ఆ నిద్ర ఆ ఆకలి ఆ దిగా ఆ వ్యవహారంలో ఇవన్నీ ఒకదానికొకటి ఏర్పడడం అచ్చముగా సహజం ఎరుకకు ఇదంతా ఇప్పుడు మనం మాట్లాడుకునేది అంత ఎరుకే ఇదంతా లేదు కదా బయలుస్థితి నుంచి చూసాం అక్కడ నుంచి చూస్తే ఏమైపోయింది ఏముందండి ఇంద్రియ ఏంటి చాలామంది చాలా విశేషంగా పోరాడినట్లు కనబడుతుంది అటులాగి ఇటులాగి అటు పీకి ఇటు పీకి ఆ పంతం ఈ పంతం అలాగట్లా ఇలాగట్లాగే అది అలాగే కదా ఇది ఇలాగే కదా అది అట్ట కదా ఇది ఓ బుర్రంతా బదులు ఇదంతా ఏమిటి అజ్ఞానం అనుకున్నాడు అప్పుడు ఇదంతా ఏమిటి కళ్ళ వంటిది కల వంటి కలవంటి జగమిది కలవంటి కల వంటి ఎరుగ ఇది కలవంటి కల వంటిది కదా నేను తాను కళ కళ్ళ ఒక లకారమే తేడా అంతా మారిపోయింది మెరకువలోకి వచ్చాం కలలేదు నిద్రలోకి వెళ్ళాం కల కాబట్టి కళ్ళ కూడా అంతే కని కళ్ళ తెలిసిన వాడెవో మహిళ సుమతి ఎవరైనా ధన్యుడు మానవుడు ధన్యుడు అవ్వాలి అంటే ఒకే ఒక సూత్రం సుమతి శతకం అని చెప్పి ఏమిటయ్యా అంటే కని కళ్ళ చూచి నిజమేమిటో నిర్ధారణగా నిజం తెలిసిన వాడు ధన్యుడు ఏమిటయ్యా నిజం ఇది లేదని తెలియడమే నిజం ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుకుంటూ భావనాత్మకంగా ప్రయాణం చేస్తాం ఆది దైవతం ఆధ్యాత్మికం అది భౌతికం ఈ తాపత్రయాల్ని అధిగమించడానికి సాధనలు చేసాం రుణత్రయాలన్నింటినీ పోగొట్టుకోవడానికి వాసనాత్రయాన్ని శేషన్ లేకుండా వాసనారాహిత్య స్థితికి చేరడానికి మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేవి బనిముట్లుగా ఉన్నాయి వాటికేం ప్రభావం లేదు అని మనోనాశ స్థితిలో దానిని నిలకడ చెందించడానికి మనోనాశానికి తురియమని వాసనారాహిత్యానికి వరబ్రహ్మమని పేరు పేర్లు ఏవైనా స్థితి అదే పేరు పెట్టారు ఎప్పుడైతే మనోనాశమైందో అతడేమో ఆత్మనిష్ఠుడు తురియనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు ఎప్పుడైతే అక్కడి నుంచి వాసనారాహిత్య స్థితికి చేరాడో అక్కడ పరబ్రహ్మ ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే కొంచెము ఎరుక నిల్వబోధుమాజపా బయలు స్థితి నుంచి చూసాం ఏమైందమ్ ఇది ఎక్కడా కనపడదే ఒక పెద్ద ఏడంతస్తుల మేళలో ఒక ఏడు లక్షల గజులు ఉన్నటువంటి ఏడంతస్తుల మేళలో ఒక చిన్న ఆవ గింజ పోయి చేతిలోంచి జారిపోయింది ఇప్పుడు నాకు ఆ ఆవ గింజే కావాలి ఎలా వెతికి పడతాం పెట్టగల అలా ఉందట మనం జగత్తు వెంబడపడటం మీరు ఎంతకాలం వెతికితే ఈ ఆవ పట్టుకోగలరు అట్లాగే జగత్తు సుఖమిస్తోంది అన్నంత వరకు జగద్భ్రాంతి నిన్ను విడవదు నీ ఇంద్రియం నీ విషయం నీ ఆసక్తి నీ గుణం ప్రతిఫలిస్తుంది ప్రతిబింబ సుఖాన్నిస్తోంది అని తెలుసుకున్నవాడు ఆత్మ నిష్ఠుడయ్యి బింబసుఖాన్ని అనిపిస్తుంది మరలం చేసాం ఇప్పుడు ఆత్మనిష్ట నుంచి బ్రహ్మనిష్టకు సంబంధించినటువంటి పరిణామం గురించి తెలియజెప్తా ఇప్పుడు బింబం ఏమైందంటే బ్రహ్మమైంది ఆత్మ ప్రతిబింబమైంది క్షరపురుషస్థితి నుంచి అక్షర పురుషస్థితికి మారే అక్షరుడు బింబము క్షరుడు ప్రతిబింబం అప్పుడు జగత్తు ప్రతిబింబవశాత్ అయితే కదండి వాస్తవానికి సూర్యుడు చంద్రుడు ఆ రెండూ లేకుండా భూమి మీద ఏమైనా కాబట్టి భూమి మీద జరగబడినవన్నీ వాళ్ళ ఆధారంగానే కదా జరగబడ్డాయి ఆధారమునకు బింబం అని పేరు ఆధేయమునకు ప్రతిబింబం పేరు కాబట్టి తల్లిదండ్రుల ఆధారం పిల్లల ఆధేయం తల్లిదండ్రుల బింబము పిల్లలు ప్రతిబింబం గురువు బింబం శిష్యుడు ప్రతిబింబం శిష్యుడు ఎప్పుడూ లేనివాడే గురువు ఎప్పుడు ఉండేవాడే ఎప్పుడు ఉండేవాడే గురువు అని పేరు ఎప్పుడూ లేనివాడికి శిష్యుడు అని పేరు కానీ నాటి కాలంలో ఏమంటే శిష్యుడు నేను నేను మీకు శిష్యుడు అండి నేను మీకు శిష్యుడు అండి అనేవాళ్ళు కాస్త మీరు మా గురువుగారండి మీరు మా గురువుగారు అర్థం ఉంది ఇది బింబ ప్రతిబింబ ఇంకా అవతలకు వెళ్ళి చూడవయ్యా అన్నమాట అవతలకు వెళ్ళి చూస్తే ఏమైంది గురు శిష్యులు గురు తెరుక భాషం ఈ చక్రభ్రమణం లేదురాని ఆయన ఏనాడో పాపం ఆయన మహానుభావుడు మహావిష్ణువు సదాశివుడు గురువుగా ఉండి చెప్పారు ఇప్పటివరకు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఎవరయ్యా గురువు అంటే ఎవరికి చెప్తామట నువ్వు ఎవరికైనా గురువుగారికి నమస్కారం చేస్తే ఎవరికి చేరుతుంది ఆ మహావిష్ణువుకి ఆ సదాశివుడికి చేరుతుంది ఎవరినైనా తిరస్కరించామండి అది కూడా వాళ్ళకే చేరుతుంది నా గురు అధికం తత్వం నా గురు అధికం నా గురు అధికం జగత్ నా గురు అధికం జ్ఞానం కాబట్టి గురుగీత ఇట్లా చాలా చెప్పింది అన్నమాట జాగ్రత్తగా ఉండాలట గురు శబ్దంతో ఎందుకంటే అది గురువే మనం ఎప్పుడూ లఘువే అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ధనుడు అన్నాడు తుకారాం సింపుల్గా కాబట్టి ఈ ఎరుక వల్ల ఏమైపోతుందయ్యా అంటే ఎరుకని బాగా మనం బలపరిచామనుకోండి అప్పుడు ఈ విశేషం బలపడిపోతుంది బలపడిపోయి నేనే గురువు నేనే గురువు ఎట్లా అవుతావాడు ఆలోచించు సర్వవ్యాపకమై సర్వే సర్వత్రా ఎల్లకాలము మార్పు లేక ఉన్నటువంటి బయలులో ఒక ఆవగింజ ఈ ఆవగింజ ఉందని ఎంత చెప్తాం ఒక అణుస్వరూపం ఎలా అణువుకి ప్రత్యేకంగా ఒక ఉనికి ఉందని నిరూపిస్తాం లేదు కదా కాబట్టి అదే లేకపోతే నువ్వెక్కడ చూద్దామ అరే మళ్ళీ అదే అణో అణువుగా చెప్పిన మహత్తుగా చెప్పిన అణువుకి సాక్షిన నేనే ఆ మహత్తుకి సాక్షిన నేనే వాస్తవమునకు బయలులో నాకు మూలం లేదు ఇది అఖండ ఎరుక బయలుని దర్శించావు లేని ఎరుక బయలు ఎందుకు ఆ దృఢీకరించబడిపోయావు లేని ఎరుక కాబట్టి మచ్చికతో నీకిప్పుడు తెచ్చుగా తెలిపితే చాలా విచిత్రంగా చెప్తున్నాను దాని సంగతి చెప్తున్నాను దీని సంగతి చెప్తున్నాను ఇది లేదో చెప్తున్నాను అది ఎలా ఎల్ల కూడా చెప్తున్నాను దాని దీని తత్తు త్వమ్ము తద్్రహితం తద్్రహితమే అయినప్పుడు త్వమ్ ఎక్కడ ఉంది లేనే కాబట్టి ఎప్పటికైనా ఎలా తెలుసుకోవాలయ్యా అంటే ఈ తత్వవశి మహావాక్యార్థం యొక్క విశేషమైన లక్షణం ఏమిటంటే వీళ్ళిద్దరూ లేని వాళ్ళని నిరూపించబడాలన్నమాట మామూలుగా ఇదేంటంటే బిమ్మ ప్రతిబింబ న్యాయంగా చెప్పి నీవు అది అయి అని చెప్పడం అన్నమాట అలాగే మనం చిన్నప్పుడు పిల్లలకి ఏం చేస్తాం దిస్ ఇస్ కాల్డ్ ఎవరైనా హీరోయిక్ సబ్స్టెన్స్ని అంటే వారి వారి యొక్క విషయావృత్తి చేత ఆ విషయావృత్తులకు బ్రతిదానికి ఒక హీరోయిక్ ఐడల్ వర్షిప్ ఉంటుందన్నమాట ఆ హీరోయిక్ ఐడల్ వర్షిప్ ఎలా అయితే ఉంటుందో ఆ నాయకత్వ ఆరాధన ఉంటుందో వీడు కూడా అలాగే తయారవుతుంది వాడి మనసులో అలా పనిచేస్తుంటుంది అన్నమాట ఎట్లా అయితే కీటకము భ్రమరము యొక్క నాదానికి లొంగి ఎలా అది భ్రమరంగా మారుతుందో ఎలా అయితే సీతాకోక చిలుక ఒక రెక్క గుంగళ పురుగు రెక్కలు వచ్చి సీతాకోక తెలుక అవుతుందో ఇలా ఈ అష్ట ప్రకృతుల్లో చాలా పరిణామాలు చెప్పుకోవచ్చు అవన్నీ ఆయా శక్తి భేదం చేత పదార్థంలో వచ్చేటటువంటి మార్పులు ఏ స్థాయిలో అయినా రానివ్వండి అది అష్ట ప్రకృతుల స్థాయిలో రానివ్వండి ఎనిమిది శరీరాల స్థాయిలో రానివ్వండి విశ్వతైజ్రాంగ ప్రత్యేగాత్మ విరాట్ హిరణ్య గారి భవ్యాకృత పరమాత్మల స్థాయిలు ఏవైనా సరే అవన్నీ కూడా ఆయా దశవిధ ప్రళయాలకు లోబడినటువంటివే అంటే బ్రహ్మ ప్రళయం విష్ణు ప్రళయం రుద్ర ప్రళయం సదాశివ ప్రళయం మహేశ్వర ప్రళయం సదాశివ ప్రళయం బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ వీళ్ళ ఐదుగురు ఐదు వీళ్ళ యొక్క వ్యవహార కాలంలో శక్తి వ్యవహార కాలంలోకి దిగి వచ్చినప్పుడు వ్యవహార స్థితిలోకి దిగి వచ్చినప్పుడు ఇచ్చాక్రియా జ్ఞాన ఆదిపరాశక్తులుగా పిలువబడుతోంది ఘనీభవించి కదలకుండా ఉన్నటువంటి సత్తాగా ఉన్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులుగా పిలువారు ఇది అధిష్టాన ఆశ్రయర్మం ఈ రీతిగా బ్రహ్మాండానికి సంబంధించినటువంటి బ్రహ్మ నిర్వాణ స్థితి ఒకటి అది అయమాత్మ బ్రహ్మ కూటస్థం ఈ కూటస్థం కథల్లో అది నిర్గుణం నిరవయవం నిరంజనం నిర్లేపం నిష్కళ నిష్కళ అయ్యేటప్పటికీ కూటస్తుడు లేనెరుక అయిపోయాడు అప్పటి వరకు అఖండ ఎరుక నిష్కళ అవ్వగానే బ్రహ్మాండం నల్ల తొక్క అయిపోయింది మొత్తం బ్రహ్మాండం అంతా నల్ల మొత్తం విషయం అంతా నల్లటి చొక్కైపోయింది ఏమిటి నల్ల ఈ నల్ల చొక్క కృష్ణ బిలంలో కలిసిపోయింది కృష్ణ పదార్థంలో కలిసిపోయింది కృష్ణ శక్తిలో కలిసిపోయింది అందుకని ఆయన ఏమన్నాడు అన్నింటినీ నేనే సృజిస్తున్నాను నేనే మరలా లయింపజేస్తున్నాను అన్నాడు విరాట్ రూపానికి విశ్వరూపానికి మధ్య కూడా తగాదా వచ్చినటువంటి తత్వదర్శనాలు ఉన్నటువంటి విచారణ ఉన్నటువంటి సంస్కృతిని మనం ఈనాడు చూస్తున్నాం ఏమయ్యా శ్రీకృష్ణ నాడు విరాట్ రూపాన్ని చూపెట్టడా విశ్వరూపాన్ని చూపెట్టడాడు నీ దృష్టిని బట్టి అది అది ఒక సంజ్ఞారూపకమైన సూచన చాలా గొప్ప సూచన ఇది నా బాల్య నుంచి ప్రేరేపించినటువంటి ఈ సూచన ఎంతో విశేషమైన సూచన ఏమిటయ్యా ఇది అంటే ఆయన ఏం చూపెట్టాడు చతుర్దశ భవనాలు అనంత బ్రహ్మాండము అనంత విశ్వము తన నుంచే ఎలా ఉత్పన్నమవుతున్నాయో తనలోకే ఎలా లీనమైపోతున్నాయో అర్జునుడు ఇది విశ్వరూప సందర్శన యోగం అని వేదవ్యాసుడు దాన్ని నిర్ణయం చేశాడు ఇత ఎందుకు పెట్టాడయ్యా అంటే అలాంటి స్థితి అవతార స్థితిలో మాత్రమే సాధ్యం అంటే కాలాన్ని దాటినటువంటి వాళ్ళకి మాత్రమే అలాంటి దర్శనం కలిగే అవకాశం అలాంటి స్థితి కలిగే అవకాశం అలాంటి అనుభవ నిర్ణయం కలిగే అవకాశం అందుకని వీళ్ళందరూ పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ కాలాన్ని దాటినటువంటి వాళ్ళు దిగొచ్చాము కాలంలోకి అప్పుడు బ్రహ్మం ఇంకా దిగొచ్చాము ఎష్టి సాక్షి ఆత్మ ఇంకా దిగు వ్యవస్థత్రయంలోకి దిగి వచ్చేసావు జీవు ఇట్లా జాగ్రత్తగా వేదాంతాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని సమన్వయం చేసుకోవాలి ఇదంతా కూడా మళ్ళినప్పుడు ఎరుక శుభ ఎరుక కేవలపుటెరుక పరారూప ఎరుక లేనెరుక పరారూప లేనిరు నాలుగో కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు తుర్యాతీతం అన్నది అసలు లేవు అనంత విషయమే లేదు అక్కడ తుర్యాతీతంలో ఉన్నది బయలు లేనిది ఎలుక ఈ రీతిగా విషధంగా మత్స్కతో మత్స్కతో అంటే స్నేహంతో సఖ్యతతో నువ్వు నేను ఒకటేన జ్ఞానస్థితిలో ఒకటే కదా మన ఇద్దరం నువ్వు వేరే అనుకోవడం సాలా చాలామంది సాధారణంగా ఈ భేద బుద్ధి విరహిత అఖండ అచల దర్శనం అని కూడా ఒక పేరు ఉంది కాబట్టి మానవులు తప్పక సాధన ఎందుకు చేయాలంటే ఈ భేద బుద్ధిని స్థితి భేదాన్ని అర్థం చేసుకోవయ్యా అంటే లక్షణ భేదాన్ని అర్థం చేసుకోవయ్యా అంటే దాని యొక్క వృత్తి స్థితిని దాని యొక్క లయస్థితిని తెలుసుకుని ఆ ప్రళయాన్ని దాటవయ్యా అంటే ప్రళయము అంటేనే మూడింటిని కలిపి చెప్పడానికి ప్రళయం అని పేరు అంతకుమించి వేరే ఏం లేదు సృష్టి స్థితి లయాన్ని మూడింటిని కలిపి చెబితే ప్రళయం అన్న అంతే కాబట్టి ఆ ప్రకర్షమైన లయం అది లయము విలయము ప్రళయము అని ఒక క్రమంలో కూడా చెప్తాం ఈ దశవిధ ప్రళయాలకి లయము విలయము ప్రళయము అని మూడు స్థితులు ఉన్నాయటమంట ఆ లయ ప్రమాణాన్ని మీద కాబట్టి కొద్ది కాలం లేకపోవడం విశేషకాలం లేకపోవడం అసలే లేకపోవడం అని అర్థం కాబట్టి వృత్తి లయం అది ఉందనుకోండి వృత్తి ప్రళయం ఉందనుకోండి అది లయించింది మళ్ళీ పుడుతుంది వెంట వెంటనే కూడా పుట్టచ్చు కాబట్టి ఇది లయం ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే సచ్చుట పుట్టుట ఇది కూడా లయమే అష్టప్రకృతులకి చెప్పాం అది విలయం ్రహ్మాండానికి చెప్పాం ప్రళయం విశ్వానికి చెప్పాం మహాప్రళయం లయము విలయము ప్రళయము మహాప్రళయం మహత్త అంటే విషయం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మహత్ అంటే విషయం కాబట్టి అలా జాగ్రత్తగా పెద్దలు అందించారు ఇదంతా కూడా ఎలా నేర్చుకోవాలట సఖ్యంతో నేర్చుకోవాలి మచికతో రెంటి మర్మాము నీకు ఇప్పుడు యచుగా తెలిపిది మానవ జీవితంలో అన్ని సంబంధాలలో స్నేహభావం ఉత్తమమైనటువంటి అనుభూతి ఉత్తమమైన భావ నిర్ణయం రాస అని సంస్కృతంలో దానికి పోయి స్నేహ అన్న శబ్దం కూడా నిజానికి మాట్లాడితే స్నిగ్హత స్నేహం ఈ రెండు సంస్కృత శబ్దాలు కలిసి ఉండటం పట్టుకొని ఉండటం అంటుకొని ఉండటం అది ఎటువైపు ఉండాలి అంటే అటు ఆధార స్థితి వైపు పరమాత్మ స్థితి వైపు ఉండాలి అమూలాన్ని పద్ధతిగా ఉండాలి తను తాను తెలుసుకుని తను తాను తరించి తను తాను లేనివాడుగా నిర్ణయం పద్ధతిగా ఉండాలి అందుకని లయము విలయము ప్రళయము మహాప్రళయము అనే పద్ధతిగా చెప్పారు పెద్ద ఎట్లా అయితే మనం మెలకువ కళా నిద్ర లయం తుర్యం విలయం తుర్యాతీతం ప్రళయం మరి లేనేరుగా బయలు నిర్ణయం మహాప్రళయం విశ్వమే లేకుండా పోయింది బయలు ఎప్పుడు బ్రహ్మాండం లేకుండా పోయింది విశ్వంలో మరో బ్రహ్మాండము మీ జానభితల శరీరం ఏం లెక్క దానికి పుట్టింది పోయి వచ్చింది పోయి ఒక నిద్రపోయేవాడు మేలు కొంటే ఎంత తేడానో ఒక మేలు ఒక నిద్రపోతే ఎంత తేడానో నువ్వు పోయినా బ్రహ్మాండం మీద అంతే అదే బ్రహ్మాండం పోవడం వల్ల అనంత విశ్వంలో అది అంతే అనంత విశ్వంగా చెప్పబడుతున్నటువంటిది బయలులు అది అంతే ఎంతయ్యా ఇది లెక్క పెట్టడానికి వీలు కానంత గడ్డిపోతంత రామాయణంలో సుందరకాండలో దశకంఠ రావణుడు హదితలతో తన యొక్క విరాడ్ రూపాన్ని చూపిస్తాడు నేను ఈ ముల్ లోకాలను ఎట్లా జయించాడో చెప్తాడు నవగ్రహాలను ఎలా స్వాధీనం చేసుకున్నాడో చెప్తాడు నష్టప్రకృతులు ఎలా స్వాధీనపరుచుకున్నాడో చెప్తాడు బ్రహ్మవంశ సంజాతుడుగా వైవస్వత బ్రహ్మం విశ్రావసు బ్రహ్మం యొక్క మనవడుగా ఎలా అదంతా ఆయన గురించి ఆయన చెప్పుకుంటాడు ఇంకా దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అంశం ఏంటి పెద్ద ఉపన్యాసం తన గురించి తాను ఘడియకాలం చెప్పుకున్నాడు అంటాడు వాల్మీకి మహర్షి అంత పెద్దగా చెప్తే ఏ రకమైన కదలిక లేక మౌనంగా విని ఏ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తే అదంతా లేనిదవుతుందో జాగ్రత్తగా నిర్ధారణ చేసిన జగన్మాత సీతామత అది ఆవిడ నిజానికి అందరు ఏదో చెప్తుంటారు ఏదో రాముడు వెనకాల వనవాసానికి వెళ్ళింది లేకపోతే శివధనుషన్ చేత్తో ఎత్తింది లేకపోతే ఏదో చేసింది ఇవన్నీ చెప్తున్నారు అవన్నీ అవి నా లెక్కలు అవి నాకు రామాయణం మొత్తం మీద ఆమె యొక్క ఎందుకు జగన్మాత ఇచ్చారయ్యా అని ఆ స్థానం ఎందుకు ఇచ్చారు అని విచారణ చేసి చేస్తే నాకు ఒకటే అతడు తన యొక్క ఆయన కూడా బాగా విభూతులు ఉన్నాయి అంటే బ్రహ్మముహూర్త కాలం నాలుగు సముద్రములలో స్నానం చేసి ఒక వెయ్యి ఎనిమిది లింగాలకు ఏకాదశ రుద్రాభిషేకాన్ని జాము కాలంలో పూర్తి చేయగలిగినటువంటి శక్తి వంతు కైలాసగిరిని ఎత్తగలిగినటువంటి శక్తి ఉంటుంది ఇట్లా ఆయన ఆయన విశేషణాలు చెప్పకుండా చాలా కనపడదు ఇవన్నీ భౌతికం ఆ భౌతికం ముందు ఎందుకు పనికిరాదు ఈయన కైలాసగిరిని నానా కష్టాలు ఒక ఊ ఒక బటన వేలుతో కిందకి నొక్కితే పోయాడు దాని కిందకి అన్నీ కాబట్టి ఈశ్వరానుగ్రహంతో లేవనెత్తాడనే పోయి అభిమానంతో లేవనెత్తాడు ఏమయ్యాడప్పుడు ఎందుకు కొరకాకుండా పోయి శక్తి వృధా అయిపోయాడు కాబట్టి అభిమానగ్రస్తమైనటువంటి శక్తి దురాగతాలకు దారితీస్తుంది దుశ్చర్యలకు దారితీస్తుంది దురభిమానానికి దారితీస్తుంది కాబట్టి ఆయన తన యొక్క ఎన్నో శక్తి యొక్క విభేతులు విభూతులని చెప్పాడు నేను యక్షులు జయించా నేను గంధర్వులు జయించా నేను దేవతలను జయించాను నేను అవగ్రహాలను ఓడించాను స్వాధీనపరుచుకున్నాను నేనేం చేయమంటే ఈ అష్టప్రకృతిలో చిటికేస్తే పని జరిగిపోతుంది ఇంకా రావణాసురుడి కంటే ఎవరూ గొప్పలు చెప్పుకోలేరండి వాడి కంటే సిద్ధులు ఉన్నవాడు వాడి కంటే గొప్ప రసవాది లేడు వాడు మళ్ళీ పోయిన వాళ్ళని బుడ్డించగలడు పుష్పక విమానంలో ప్రయాణం చేశాడు ఆకాశ గమనం చేశాడు అన్ని లోకాలకి ప్రయాణం చేశాడు వాడికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితులన్నీ కరతలామలకం అన్ని స్వాధీన సాక్షాత్తు బొందితో ఈశ్వర దర్శనం పొందినటువంటి వాడు ఎన్ని చెప్పినప్పటికీ జగన్మాత ఒక గడ్డి బోధ తీసి అక్కడ పెట్టి అంతే ఈ ఘట్టం నన్ను బాగా ఆకర్షించ మిగిలిన ఘట్టాలు నాకు బాగా రామాయణవంతమైన కొన్ని ఒక పది పదిహేను ఘట్టాలు బాగా హృదయానికి హత్తుకున్న అందులో ఉన్నతమైనది ఏమిటంటే సముద్ర లంఘనం అలాగే దానికంటే ఉన్నతమైనది ఈ గడ్డిపోత తీసి అక్కడ పెట్టడం ఎవరైనా తన గురించి తాను బాగా పెద్దగా చెప్పుకుంటే ఇటు తిరిగి చూసేవాడు అవి తిరిగి చూస్తే చాలట సమాధానం చెప్పినట్టే గడ్డిపోత కూడా తీసి చూపెట్టక్కర్లే ఆవిడ మొట్టమొదటి ఏం చేసిందంటే ఇలా కూర్చున్న ఆవిడ కొద్దిగా ఒక పక్కకు తిరిగి ఆ గడ్డిపోత కనపడితే ఆ గడ్డిపోత తీసి చూసుకుంటాడు ఇదిటా ఆవిడ చేసిన పని అదికే దీన్ని అనేక రకాలుగా వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఉన్నారు సరే అదంతా వేరే విషయం నాకు కనబడినటువంటి వ్యాఖ్యానం అయితే ఏంటంటే ఈ అనంత విశ్వాన్ని కూడా లయము విలయము ప్రళయము మహాప్రళయం అని చెప్పబడేటటువంటిది అంతా కూడా ఎరుక ఎరుక గడ్డిపోచ వంటివి అంతే దాని విలువ అంతే దాని ఉనికి అంతే దాని వ్యవహారం అంతే దాని లయం ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో ఏ కళ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరి గరుక నేను మాత్రం ఎప్పుడు ఉన్నాను బోళ్ళు కళలు వస్తున్నాయి పోతున్నా కాబట్టి నేననేటటువంటి కళ బయలులో లేదు నేననే అఖండ ఎరుక బయలులో ఇది షోడశీ భావంలో నిర్ణయిస్తారు నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం నాస్తి ఎలా లేదో నిరూపిస్తాడు పదహారు ధర్మాలతో పదహారు లక్షణాలతో కాబట్టి ద్వాదశి షోడశీ బోధలను పంచదసి బోధను స్పష్టంగా సాంప్రదాయక గురువుల వద్ద వారి సమక్షంలో ఉండి అధ్యయనం చేసి నిర్ధారణ చేసుకుని దర్శనం పొంది దృఢీకరించుకుని మానవుడు ఎరుకని విడిపింపచేసుకోవాలి అనేటటువంటి నిర్ణయాన్ని మచ్చికతో అనే ప్రయోగంతో చెప్పారు రెంటి మర్మను నీకు ఇప్పుడు హెచ్చుగా తెలిపి హెచ్చుగా అంటే అర్థం బలపడేటని కాదు విడిపించుకోవడమే బ హెచ్చుగా అంటే ఇవాళ చూడరా ఎన్ని హెచ్చులు చెప్తున్నారు అంటారు భౌతికంలో హెచ్చులు చెప్తున్నాడు అంటే అర్థం లేని అర్థం ఉన్నది చెప్తున్నాడని కాదు కాబట్టి మనం విషయం దాకా ఎన్న చెప్పుకునే అంతా హెచ్చుగా చెప్పడం అంటే లేనిదాని గురించి చెప్తున్నాం ఉన్నదాని గురించి కాదు కాబట్టి అలాంటి హెచ్చులు చెప్పకూడదు ఎరుగుము ఎరుక నిల్వబోదు మాయప్ప ఈ లేని పద్ధతి నీకు తెలిస్తే ఆ బయలు నిర్ణయం తెలిస్తే తన్ను తాను ఇరిగి తను తాను తరింపజేసుకుని తన్ను తాను లేకుండా చేసుకున్నట్లయితే ఏనాటికి ఏ చక్రభ్రమణంలోనూ అతడు తిరిగి రాడు దశవిధ ప్రళయములనేటటువంటి ఏ ప్రళయంలోనూ అతనికి పునరావృత్తి లేదు కనుక దీనికి పునరావృత్తి రహిత శాశ్వత నిత్య నివాస సిద్ధిరొస్తూ అనే ఆశీర్వచనాన్ని ఇందులో మనకి అందిస్తూ అచలముకు ఇట్లు లేదు కదపా చాలా సూచనతో నేను ముగించాను ఆ బయలుకి ఈ లక్షణాలు ఏవి లేవు ఈ చావు లేదు ఈ మెలకువ లేదు ఆ కళ లేదు ఆ నిద్ర లేదు ఆ సాక్షి లేడు వాడి అతీతం లేదు వాడి రహితం లేదు వస్తువు లేదు రహితం లేదు మూలం లేదు సూత్రం లేదు గోత్రం లేదు నామం లేదు రూపం లేదు సత్తు లేదు చిత్తు లేదు ఆనందం లేదు ఏమీ లేదు ఈ ఎరుకకున్న లక్షణాలు ఏమీ లేవయ్యా బాబు ఇదంతా ఎరుకకు హెచ్చుగా చెప్పడం అనమాట ఇది లేని పద్ధతిగా చెప్పడం ఈ నాహం నిర్మూల మే తానాస్వలం ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యూర్ణస్ పూర్ణమాద పూర్ణమేవీష సహనాభవతు సహనోనక్కు సహవీ కరవాహై తేజస్వి నవధీతమస్సు మా విద్విషావై శాంత శాంత శాతి హరి ఓ శ్రీ గురుభ్యో నమీ స్వగురు నిజగరు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీగరుభ్యో నమ హరి